సంకీర్తన నూట ఏ విచారములు వద్దు ఈతడు రక్షకుడు శ్రీవల్లభుండే వీడు చేకొని కాచిని పలుమారు బొడ్డునను బ్రహ్మకన్న తండ్రి పేరు తలచిన వారికి సంతానమిచ్చిని కలిగి పాదములను గంగ పుట్టించినవాణి కొలువరో ఈతడు కోరికలిచ్చినీ ఏ విచారములు వద్దు ఈతడు రక్షకుడు శ్రీవల్లపుండె వీడు చేకొనికాచీని మొదలనెన్నికతో కాముని కన్నవానినే కదిసి పూజించరో కరుణించీని కదలక బ్రహ్మాండము గర్భమునమోచిన ఎదుటి హరికి మృక్కుడు ఇన్నియునునిచ్చీని ఏ విచారములు వద్దు ఈతడు రక్షకుడు శ్రీవల్లపుండె వీడు చేకొని కాచిని గరుడ భంగము వద్దగల గల శ్రీ వెంకటపతి వరుస సేవించరో వరమిచ్చిని అరిది విశ్వకుటుంబి అయిన వీనికి మొక్కరో విశ్వకుటుంబి అయిన వీనికి మొక్కరో పరగతామరతంపముగా చేసనీ ఏ విచారములు వద్దు ఈతడు రక్షకుడు శ్రీవల్లభుండే వీడు చేకొని కాచీని